సంకీర్తన సంఖ్య యాభై రెండు చాలదా హరినామ సౌఖ్యమృతము తమకు చాలదా హితవైన చవులెల్లనొసీ ఒకటి హరినామంతైన చాలద చెదరకి జన్మముల చెరలు విడిపించ మదినొకటి హరినామ మంత్రమది చాలద పదివేలు నరక కూపముల వెడలించ కలదొకటి హరినామ కనకాద్రి చాలద తొలగుమణి దారిద్ర్య దోషంబు చెరుచ తెలువొకటి హరినామ దీపమది చాలద కలుషంపు కటి చీకటి పారద్రోల తగు వెంకటేశు కీర్తనముకటి చాలద జగములో కల్ప భోజంబువలెనుండ చొగిసి ఈ విభుని దాసుల కరుణ చాలద నగవు చూపులను నున్నత మెప్పుడు చూప